అది స్టార్టింగ్ ప్రేర్ చేసుకుందాం నమ్మకమైన తండ్రి ప్రేంగుల గిన్న రాజా మీ పాదాలు పొందారు స్తో చెల్లించుకుంటున్నాను తండ్రి ఎంతైనా నమ్మకం అయిన దేవుడు ప్రేంగులకిన దేవుడు అయ్యా ప్రభు దినంలో దేవాసం చేయడానికి మేము వైపు చూడటానికి అనుకూలించిన కృపకాయని పొందనాలు ఒకటి పనికి మరల వారం గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మిమ్మల్ని సజీవులకలో ఉంచిన కృపకాయని పొందనాలు ప్రేంగులకి తండ్రి వ్యాధి ప్రభులతో ఉండగా అయ్యా మీ యొక్క రెక్సాట మమ్మల్ని దాస్తూ వచ్చినటువంటి కృపిక నీకు అందనాలు ప్రేంగులను తండ్రి నమ్మకమైన దేవ మీరు కృపలకు మీ దయకు మీ యొక్క మంచితనానికి మీ యొక్క నమ్మకత్వానికి మేము మీకేమీ అర్పించలేము దేవా ప్రేంగులను తండ్రి ఎదిగొద్దేవా చిన్న కుంపుగా మీ పశ్చిమకి ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా దేవ నమ్మకమైన తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని చూపించడానికి నమ్మక దేవా సహాయం చేయండి ఈ యొక్క సమయాన్ని మీ చేతిలోకి అప్పగించుకుంటూ ఒట్టివారము కనిక్మాలు వారము అని ఒప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారు ఖరుతమైన నామంలో బ్రతిమాలి వేడుకున్నా అని తండ్రి దాన్ని ఎవరైనా పాట పాడతారా నన్ను బాడమంటారా Chiefest of all and to the pride fullness divine in thee I see wonderful man of Calvary that man of Calvary has on my heart from me and died to set me free Blessed man of Calvary, granting the sinner's life and peace, granting the captive's feet relief, sharing his blood to make us free. Merciful man of Calvary, that man of Calvary. Has owned my heart from me, And died to set me free. Blessed man of Calvary, Giving the gifts obtained for men, Pouring out love beyond our kin, Giving us spotless purity,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 Jesus I'll meet these saints we day center of glory they I see wonderful man of Calvary that man of Calvary has on my heart for me and died to set me free Blessed man of Calvary. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Over to Ephraim, brother. Amen. Manamo, we will take a moment to pray for the <laughs> Lord. We will take a moment to pray for the Lord. We will take a moment to pray for the Lord. Paul, in the class of Colossal, we will take a moment to pray for the Lord. That's why, కొలెస్ట్ర రాసుపత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం నుండి అంటే ఇక్కడ తొమ్మిది నుండి పన్నెండు వరకు కలిసి ఉన్నాయి నేను మధ్య భాగం నుంచి అవుతాను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారం మగుటప్పుడు పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుతున్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాస చే ఆ కుమారుని ఎందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలిగి ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభతుడై ఉన్నాడు ఎలనగా ఆకాశం అందున్నవియో భూమి ఎందున్నవియో అవి సింహాసములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారుములైనను సర్వమును ఆయన ఎందుకు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారపూతుడు సంఘమన శిరస్సు ఆయనే శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయింది ముత్రులో నుండి లేచు విషయంలోనూ ఆది సంతుడుగా లేదు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలని ఆయన శిలువ రక్తము చేత సంధిచే ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందున్నవి అయినను పరలోక మందున్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న తండ్రికి అభిష్టమై మరియు గత దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలిగిన వారి ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువ ఆయన మాంసిక్తమైన దేహమందు మందు ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను పునాది మీద కట్టబడిన వారే స్థిముగా ఉండి అని ఇక్కడ మనం చూస్తుంటాం మిగతా విషయాలు ఇంతవరకు చాలు ప్రేమికుల కొరలో తండ్రి ఈ చదవబడిన వాక్య భాగాన్ని ప్రభావ మా కొరకు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభావ ఈరోజు మేమందరం మిమ్మల్ని ఆరాధించాలని కూడి వచ్చి మా దేవ నాయన మీరు చేసిన తండ్రి మాకు తెలియజేయండి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలను మాకు తెలియజేయండి ఆయన తండ్రి ప్రభా మేము ఎంతటి వారము మీరెంతటి మాకు తెలియజేయండి ప్రభా మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యము తెలియజేయండి తండ్రి మీరు మాకు ఏమై విషయాన్ని తెలియజేయండి ఆయన రాబో ఆయన లోకంలో రాబో యుగంలో రాబో ఆయన ఆ యొక్క రాజ్యంలో మేమేమై అనే విషయాన్ని తెలియజేయండి తండ్రి ప్రభా మీరు యొక్క గుణగుణ లక్షణాలను మేము చూడటానికి సహాయం చేయి తద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాన్ని ఆరాధనతో నింపడానికి సహాయం చేయి ఆ యొక్క నేను హాస్పృతి చేసుకొని చిలువచే మమ్మల్ని మా సమస్తమే హస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మారే శుకుడిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అయితే మనము ఇక్కడ చూస్తే ప్రభు ఆ దేవుడు మనందరిని కూడా ఆయన మహిమ ఆయన మహిమ నీతమే మనము సృజింపబడిన మన ద్వారా ఆయన మహిమపరచబడాలి ఆయన నామానికి మహిమ కలగాలి ఆయన మన జీవితంలో చేసిన కార్యము ద్వారా ఆయనకి మహిమ కలగాలి ఆయనకి ఎంత మహిమ కలగాలంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అని మనం చాలా చుట్టా చూస్తుంటాం రాబో యుగంలో ఆయన చూపిస్తాడు మన ఆయన కార్యం ఏంటో అందుకని మనం చూసినట్లయితే ఏషియా నలభై మూడులో ఏమంటాడంటే నా నలభై మూడు చూస్తే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుకు నేను వారిని నేనే వారిని కలగజేసిని వారిని పుట్టించిన వాడను నేనే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నారు నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించూడండి ఇరవై ఒకటిలో కూడా మనం చూసినట్లయితే నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయరు అని దేవాతి దేవుడు ప్రభుత్వ చెప్పారు అందుకని చూడండి ఆయనను ఆయనను మనం హెచ్చరించినప్పుడు కనపరిచినప్పుడు ఆయనను మనం మహిమపరిచవరంగా ఉంటాం అంటే మన జీవితంలో ఏదైతే మనం అనుభవించాము ఏదైతే మనం చూసాము ప్రభుత్వం మనం నడిచినప్పుడు ఆయన అనేక విషయాలు మన జీవితంలో మన కార్యము చేస్తాం ఆయన మనకి ఏమైంది అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు ఆయనను మనం సత్యంతో ఆరాధించగలుగుతాం ఆత్మతో మనము ఆయనను ఆరాధించగలుగుతాం అందుకని ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య క్రియలు మన జీవితంలో మనం అసలు పరిశోధింపజాలనేవన్నీ ఉంటాం యోగ అంటారు యోగ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన క్రియలు స్తోత్రార్హ క్రియలు ఆయన కార్యములు లెక్కలేని ఆయన కార్యంలో మన జ్ఞానములకు వచ్చిన ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే పౌన్ గారు కొలసులకు రాస్తూ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేస్తారు కొలసంఘము వాళ్ళు విశ్వాసులే కాకపోతే వాళ్ళు ఇంకా ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభు మించి ఇంకా వేరే కూడా చేస్తూ వచ్చారు అందుకని ఆయన ఏమన్నాడంటే రెండో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చూసినట్లయితే ఆ ఆయనను ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరం నిరసకం తత్వజ్ఞానం చేత మిమ్మను చెర పట్టుకొని పోవాడు ఏమన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అని చెప్తూ వేల అనగా యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుతున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు అని చెప్తూ ఆయన మళ్ళీ రెండో అధ్యాయంలో ఏం చెప్తాడంటే కాబట్టి ప్రభు యొక్క గొప్పతనం చెప్తూ అన్నపానముల విషయంలోను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనవాటి విషయంలోను మీకు తీర్పు తీర్చిన అవకాశం ఇప్పుడు రాబో వాటి ఛాయలే కాని నిజస్వరూపము ఉన్నది అని చెప్తున్నాడు అనమాట అంటే యేసు ప్రభు ఉంటే చాలు మీకు ఇంక మీకు ఏం అవసరం లేదు ఇంకా వేరే మీరు ఏం చేయని లేదు ఆయనకి ఏం అవసరం లేదు ఈ లోకంలో యేసు ప్రభుయే సమస్తము అని ఆయన చెప్తూ ఆయన ఏ విధంగా ఏం చేశాడనే విషయాలను మొట్టదమొదటిగా వివరిస్తాడు మొదటి అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే మనం చూసినట్లుగా తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థతులు చెల్లింపవాలని బతిపాల్చున్నాను స్టార్టింగ్ లో ఆయన కొన్ని ఎగ్జాన్స్ ఇస్తూ కమింగ్ టు ద పాయింట్ అనమాట తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువార మటకు పాత్రులుగా తీర్చాడు ఎవరు తండ్రి మల్లను తీర్చారు తండ్రికి మీరు కృతజ్ఞత ఆస్థుతులు చెల్లించుడి ఎలా ఆయన ఆయన మనను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తల కుమారుని రాజ్య నివాసులుగా చేసాను తర్వాత అంటున్నాడు ఆ కుమారుని అందు మనకు విమోచనగా పాపక్షమాపణ కలుగుతుంది ఈ విధంగా తండ్రి కార్యం గురించి చెప్తుంటున్నాడు మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు మగతకు మనను శ్వాసలుగా తేజోవాసులు అంటే చిల్డ్రన్ ఆఫ్ లైట్ అంటే దేవుని ఆ వాక్యం చేత వెలిగింపబడిన వారు అది ఎవరైతే వెలిగింపబడ్డారు కాదండి అంటే వెలుగు జ్ఞానమునకు వెలుగు జీవమునకు సాదృశ్యం తెలుసు వెలుగు అందుకని చూడండి మనం కొన్ని వచనాలు చూసుకుంటే మీరు వెలిగింపబడి ఫిబ్రవరి పద ముప్పై రెండులో ఒకసారి వెలిగింపబడి మాటను మనం చదువు అంటే వెలిగింపబడిన కూడా అంటే తర్వాత వెలుగుని పొంది ఆ వెలుగుచున్నాము అని కీర్తన ముప్పై ఆరు తొమ్మిదిలో మనం చూస్తున్నాం లక్షయా తొమ్మిది రెండులో మన ప్రభుత్వం చీకట్టులో వారు గొప్ప వెలుగుని చూచిరి అని సో ఈ విధంగా వెలుగు సంబంధులు మాటను కూడా మనం ఐదు ఐదులో చూస్తున్నాం పెసులోని మొదటి మొదటి పత్రికలు మా హృదయములు ఆయన ప్రకాశించను అంటే ఆయన చేత వెలిగింపబడిన ఈ లోకం నుచ్చు ఆ అరైట్ ఆ వెలుగు ఉండేను వచ్చు ప్రతి ఒక్కరిని వెలిగించచ్చుండేను అని మనం ఆ వ్యవహార స్వార్తలో కూడా మనం చూస్తాం ఆ మాట మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి ఆ ఆయనలో జీవం ఉండున జీవము మనుషులకు ఆయనలో జీవం ఉండున జీవ మనుషులకు వెలుగై ఉండేది వెలుగు చీకటిలో ప్రకాశించే చీకటి దాన్ని గ్రహింపకుండెను తొమ్మిలో చూస్తా నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అలా లోకమాయనను ఆయనను తెలుసుకున్న లేదు మనకైతే ఒక దాన్ని తెలియజేసిన వాడుగా ఉంటున్నారు మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఈ పరిశుద్ధుల స్వాస్థ్యంలో తేజోవాసులు దేవుని చేత వెలిగింపు దేవుని జ్ఞానం పొందినారు తెలుగు అది అంటే నీతికి కూడా సాదృశ్యం పరిశుద్ధత కూడా సాదృశ్యం మనం చీకటి వారుగా జీవించకూడదు పవిత్రత కూడా అది సాదృశ్యం అటువంటి వారి మన్నాను కూడా ఆయన పాలు పొందటానికి మన్నాను కూడా పాసిబుల్ గా చేస్తాం ఇంత గొప్ప కార్యం మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం మనం చీకటి సంబంధం చీకటిలో జీవిస్తూ వచ్చాం ఆత్మీయ గుడ్డితనము ఆత్మీయ అంధకారం ఆత్మీయ వివేచ లేనితనము తర్వాత చీకటి మరణానికి కూడా సాదృశ్యమే మరణాంధకారంలో మనము జీవిస్తూ వచ్చాం మనం నూకా స్వార్థలో చూసినట్లయితే మనం సెవెంటీ చాప్టర్ సెవెంటీ నైన్త్ మనం చూసినట్లయితే వారు గొప్ప వెలుగుని చూసి చూసుకుంటారు కానీ ఆ ఫస్ట్ చాప్టర్ సెవెంటీ నైన్ వర్స్ లో ఆ చివరి భాగం ఏముందా చీకటిలో చీకటిలోను మరణ ఛాయలో కూర్చుంటే వారికి విమోచన ఇచ్చుట మహావాస్యములను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించారు ఈ విధంగా మనను పాత్రలు తర్వాత ఆయన ఏం చేశాడు మనలను ఆ యొక్క స్వాస్థ్యము పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే అవి దేనికి సాదృశ్యం అంటే ఆయన యొక్క ఆత్మీయ ఆయన యొక్క రాజ్యం ఆత్మీయ రాజ్యం అనే రాజ్యం సాదృశ్యం స్వాస్థ్యం స్వతంత్రించుకుని స్వతంత్రించుకోడి మాటలు మనము మతీస్ వార్తలు మనం చూస్తుంటాం అంటే స్వాస్థ్యం సో ఇస్ కింగ్డమ్ అంటే ఇన్హెరిటెన్స్ రిలేటెడ్ టు స్పిరిచువల్ థింగ్ అక్కడ మనకి లోకంలో అంటే స్వాస్థ్యం అంటే మనం పొందేవాటిని అది ఈ లోకంలో మనకి ఏదైతే దేవుని ద్వారా అనుగ్రహింపబడిందో ఆత్మీయమైనటువంటి స్వాధ్యం గురించి కౌర్ చెప్తున్నాను అది ఒక రాజ్యము తర్వాత అది ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని అంటాడు మరి పంతొమ్మిది ఇరవై తా అంటే నిత్య జీవం ఒక స్వాధ్యము ఆయన యొక్క వాగ్దానాలు ఎదురు ఆరు పన్నెండు చూస్తే అవి స్వాధ్యం మనకి ఇవ్వబడినాయి తర్వాత ఆయన ఆశీర్వాదాలు కూడా పొందటానికి మనను పాత్రలుగా చేశారు తర్వాత అన్నిటినీ కూడా అంతేకాకుండా ఆయన మహిమను కూడా పొందటానికి మనను పాత్రలుగా చేస్తారు ఆయన్ని ఎందరు పిలిచానో వారిని నీతి చేసి ఎందరు నీతి మంతులుగా చేసినో వారిని మహిమపరచురనే ఉంటారు మన ఆరో మనం ఎయిట్ లో చదివినట్లయితే ఆ విధంగా దేవుడు మనలను ఈ శ్వాస పొందటానికి అర్హులుగా చేస్తాం తర్వాత ఆయన అంటున్నాడు ఇది ఎలా జరిగింది ఆయన ముందు మనను అంధకార సంబంధమైన అధికారంలోండి ఆయన విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమహాన్ని రాజ్య నివాసులుగా చేశాను తర్వాత మనం దీన్ని పొందటానికి పాజిటివ్ చేసి అది పొందడానికి మనం ముందు అంధకారంలో నుండి మనని విడుదల చేసాం అంధకార సంబంధమైన అధికారంలోని మనల్ని విడుదల చేయాలి మనమంతా కూడా ఒకప్పుడు సైతాన్ యొక్క అధికారంలో మనం ఉంటున్నాం ఆ యొక్క అధికారం నుండి ఆయన ఎందుకంటే చూడండి ప్రభు కూడా ఆయన పట్టుపట్టడానికి వచ్చినప్పుడు ఇది మీ ఘడియా అంధకార సంబంధమైన అధికార యొక్క ఘడియా అని ప్రభుత్వ అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే అంధకార సంబంధమైన అధికారము ఆ లోక ఐదు చూసినట్లయితే ప్రభు ఆ మాట అంట అంటే అటువంటి అధికారం నుండి ప్రభుందని ఆయన విడుదల చేసిన మనం చేసి ఏం చేశాడు తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనను అంటే గొప్ప ఆధిక్య ఆ నివాసులుగా మనము అవటం అనేది గొప్ప విషయం దాని నుండి మొన్న మొదటి మొట్టమొదటిగా అధికారం నుండి మనను అది ఎలా జరిగించండి ఆ కుమారుని ముందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది విమోచనం అంటే వివంశన్ అని మనకు తెలుసు ఇది గొప్ప కార్యం ఎవరు చేసినా మన జీవితంలో ప్రభుత్వం చేసిన కార్యంలో గొప్పది ఈ యొక్క విమోచన కార్యం చూడండి చూస్తాం మన యొక్క ఆ యొక్క శాపం నుండి ఆయన మనను విమోచించాలి మూడు అలాగే బాండేజ్ నుంచి కూడా మనను విమోచించాడు మనం బాండ్ సేఫ్ అయిపోయింది లోకానికి శరీరానికి దాని నుండి ప్రభు మనను తర్వాత ఇన్ఈక్విటీ నుండి మన ప్రభుత్వ తర్వాత డిస్ట్రాక్షన్ నుండి తర్వాత గ్రేవ్ డెత్ నుండి గ్రేవ్ నుండి ప్రభు మనను విమోచించను ఎందుకంటే ఆయన ఎందుకు విమోచించానంటే మనం చూసినట్లయితే మనకి మొదట బెనిఫిట్స్ చూసినట్లయితే మనం ఇప్పుడు చూసాం రాజ్య మనం చేసాం అంటే ఇక్కడ చూసినట్లు కొలిసి ఎవరి పద్నాలుగు చూసామా మనం ఏం చూసామండి ఇక్కడ ఆయన కుమారుని ఎందు మనకు విమోచనము అనగా మనకేం జరుగుతుంది అనగా పాప క్షమాపణ రిడం పాప క్షమాపణ తర్వాత రోమూడు ఇరవై మూడు లో మనం ఇరవై నాలుగు లో మనం చూసినట్లయితే నీతివంతులుగా చేయటప్పు విమోచన తర్వాత ఎలెషన్స్ ఫోర్ ఫోర్ మనం చూసినట్లయితే అడాప్షన్ అంటే పుత్రులుగా దత్తపుత్రులుగా మనం అవతానికి పుత్రులుగా స్వీకరించటానికి ఆయన మనను అవుతుంది ఒక మాట నేను చదువుతాను దళిలో చూసినట్లయితే నాలుగు నాలుగు రోజులు అంటే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన అందు పుట్టి మనను స్వీకృత పుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించటై ధర్మశాస్త్రమునకు లోబడిన వారు మరియు మీరు కుమారులయి ఉన్నందున నాయన తండ్రి అని తన కుమారుని ఆత్మను దేవుని మన హృదయంలోకి తనము ఈ విధంగా జరగట వల్ల మనం పుత్రులము కావాలండి మనను అంటే దాసులమై ఉంటుంది ఒకప్పుడు మనము లోకమ సంబంధమైన మూలపాటి దాసులమై ఉంటుంది అండి ఈ విధంగా ఆ దేవతి దేవుడు సభ మనను వీటి నుండి తన కుమారుని ద్వారా వచ్చి ఆయన శిలో కార్యం ఆ శిలో చిల్లించిన రక్తము మౌల్యమైన రక్తమును బట్టి మనను విమోచించినట్టు మనము చూస్తున్నాం కాబట్టి గాడ్స్ పొజిషన్ కూడా మనం అవటానికి ఆయన సొత్తుగా మనం అవటానికి ఆయన మనను విమర్శించను ఆయన ప్రజగా మనం అవటానికి ఆయన ఆయన ఏర్పరచుకున్న బిడ్డలంగా మనం ఉండటానికి మనలను విమర్శించను తర్వాత ఆయన మనలను ఏం చేశాడంటే గొప్ప స్వాస్థ్యం పొందటానికి ఆయన మనను ఇంకా చాలా విషయాలు చూసినట్లయితే మనలో ఒక మహిమను మనం పొందటానికి ఆయన మనలను దేవుని కార్యము ఒక మనం ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట యేసుప్రభు ఎవరో అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు అందుకని ఈ తులసి సంఘం చెప్తూ ఆయనంతా అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంపతుడన్నాడు వేలైన ఆకాశం అందున్నది భూమి ఎందున్నవి అదృశ్యమైనవి దృశ్యమైనవి సింహాసనం ప్రవ ప్రభుత్వము ప్రధానులు అధికారం సర్వమున ఆయన ఎందు సృజింపబడిన సర్వమున ఆయన ద్వారాను ఆయన అని చెప్పాడు అంటే ఆయనే మొత్తము ఆయన ద్వారా నేను విమోచించబడినవాడు అంటే నువ్వు వేరే దాని గురించి ఎందుకు ఎదుగుతున్నావని కొలశీలకు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారికి ఆయన చెప్తున్నాడు ఆయన ఏమన్నాడంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు ఆయన ద్వారా నువ్వు విమోచించబడినా ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడినవు ఆయన బట్టి నీకు పాపక్షమాపణ కలిగిందని చెప్పి సంఘము శరీరములకు అంటే సంఘాన్ని కొన్న సంఘము ఆయనే శిరస్సు ఆయనకు అన్నిట్లో ప్రాధాన్యత ఆయన ఆది అయినందు మృతుల నుండి లేచిన విషయంలో ఆది సంబుడుగా అంటే ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు మనం కూడా అదే పునరుత్నంలో పాలు పొందలేము మనం చూడండి నివాసులు కాశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారం అవటం ఇది కూడా నిత్య జీవం ఇవ్వండి ప్రముఖే లేచిన విషయంలోనూ ఆయన ఆది సంబంధుడు అన్నింటిలో ఆది సంబంధుడే ప్రధానుడే మనం ఆయనను అనుసరించిన ఆయన అదే ఆయన ఎందుకు సర్వసంపూర్ణత నివసింపవల్లిని ఆయన శిలువు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తములవి భూలోకమందుకందు అటన్నిటినీ ఆయన తనతో సమాధాన పరుచుకున్నాడైనా భూలోకమయ్యో మరియు పరలోకం మందు ఉన్నవైనా ఎంత గొప్ప మాట ఆ విషయము ఈ పోలీసు సంఘాలకు తెలియజేసి గత కాలాన్ని ఒకసారి గుర్తు చేస్తాం పెట్టుకోండి గత కాలం మీరు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వల్ల మీ మనస్సులో విరోధ భావం కలిగించిన మిమ్మల్ని కూడా అటువంటి మల్లను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానం ఈ విధంగా దేవుని యొక్క గొప్ప కార్యం చూడండి ఆయన అంట మన ఆయన పరిశుద్ధులుగా నిలబెడతాడని నిర్దోషులుగా అంట నిరపరాధులుగా అంట నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహంందు ఎంత గొప్ప కార్యం ఇలా ఒకప్పుడు మన ఆయనకు శత్రువులము మీ దుష్క్రియల వల్న మనసులో కూడా విరోధ భావం కలిగిన వారం దేవుని ఎరిగని ప్రజలు దేవుని ఆర్జనలు తెలియదు ఆయన ఏమి తెలియదు ఆయన విరోధము జీవిస్తూ వచ్చామంటే ఆయన శత్రువులుగా అటువంటి మనులను ఆయన ఎంత గొప్ప ఏర్పాటు ఎంత గొప్ప ఎన్నిక ఎంత గొప్ప అటువంటి మనులనంట ఆయన సన్నిధిని పరిశుద్ధులు అంటే మీ జరిగినప్పుడు వండర్ రియల్ పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టేటప్పుడు ఆయన మాంస దేహంందు మరణను ఆయన మరణం వల్ల సమాధాన పరచలో కాబట్టి ఆయన రెండో భాగం దేవుని మర్మమైన క్రీస్తులు స్పష్టముగా తెలుసుకున్న వారే మీ హృదయంలో ఆదరణ పొందవల్ల అక్కడ ఎప్పుడైతే మనం ఆయన యొక్క మర్మను మనం తెలుసుకుంటాం ప్రభు చేసిన కార్యాన్ని మనం తెలుసుకుంటాం ఆయనను ఆరాధించకుండా మనము ఉండలేము ఎవరింత గొప్ప కార్యం మన చేత కుమారుడు ఆయన సర్వం మన సర్వమైన ఆయనను బట్టి ఆయన ద్వారా మనకి గొప్ప రక్షణ భాగ్యం కలిగింది ఎంత గొప్పగా మనము కాబట్టి మనం ఆయన ఆరాధిద్దాం ఆయన హెచ్చుద్దాం ఆయన గనపరుద్దాం మన జీవితకాలం అంతా ఆరాధించినా కూడా చాలా ఆరాధన దీని వల్ల కూడా అది ప్రభుకి మనం ఇంకానో ఎంతో ఆయనకి ఆక్చు అంటే ఇంకా సరిపోదు దేవుడి కొద్ది మాటలను మనకొరకు దేవించుకునే కాక మనం ఈ మాటలతోటి మనం ఆరాధించుకుందాం ఓకే బాగా లైన్గా ఆరాధిద్దాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ ఫ్రమ్ శామ్ అండ్ వీ విల్ ఎండ్ విత్ బ్రదర్ తండ్రి నన్ను ముందేవాట్టి నీకు ఎంత ఉన్నాడు నీకే సుతులు చల్లిస్తున్నాను తండ్రి స్థానం ఇచ్చిన మెల్క బట్టి అయ్యా తండ్రి సజీవులు ఎట్లా అయ్యా నిం చూపించి గెలిపస్తూ అయ్యా తండ్రి ఆయన ఈ రోజు తండ్రి నీ మెడల్ తొట్టుకోడి నీ సేవలు తట్టుకోడి అయ్యా తండ్రి ఇలా ఈ రీతిగా ఆరాధించడానికి నువ్వు ఈ సమయం బట్టి నీకు ఇంట్లో ఉన్నాడు నీకే సుట్టు చల్లిస్తున్నావు ఆరాధించడానికి అయ్యా సూచించడానికి తల్లి ఏకి తండి తల్లి నేను గుర్తించి వాక్యం ద్వారా తీసిన వాక్యం భాగం బట్టి ఉన్నాను అండి ఆయన బాబా నేను విషయాల నుంచి నువ్వు మమ్మల్ని విమోచి ఉన్నావు తండ్రి నీ విమోచన కార్యము నా జీవితంలో తండ్రి నేను బాబా నుంచి విమోచించ అయ్యాకరమైన అయ్యా ఎన్నో రకాలుగా ఉన్నా నువ్వు ప్రభావ నా జీవితంలో నీ వెలుగు ఎంత గొప్పదని నా జీవితం చూపిస్తూ ప్రతి పాయినా తేటగా చూపించను బట్టి నీకు ఎంతో వదనాలు నీకే సుఖలు చెల్లిస్తున్నాను ప్రభావి నీ వాక్యం వస్తా తండ్రి నేను ఎంతో వాడి కలిగింది అయ్యా తండ్రి అండి నేను నిలబడలేను అయ్యా తండ్రి నిన్న స్పష్టంగా నా జీవితంలో ప్రతి ఒక్కటి చిన్న తలపై గాని ఒక చిన్న క్రియ గానీ ప్రభావ చిన్న తండ్రి నేను ప్రభా ఒక ఇంప్రెషన్ కానీ ప్రభావ ప్రతి ఒక్క చిన్నదాన్ని చూపించగలిగినందుకు అయానికి వలనాలు నీకు చేస్తున్నాం అది విమర్శించిన గొప్ప దేవుడు ఏమన్నా ప్రభానికి వలనాలు అది గొప్ప క్రైమ్ చెల్లించి విమర్శించడానికి అయాని గన్నాను ప్రభా తండ్రి ఆయన ఆశ్చర్యమైన వెలుగులో నడిపించాను నిజంగా ఈ వెలుగులో నిజంగా ప్రభాకర్రీ నేను నా జీవితంలో ప్రభాకర్ అలాంటి వెలుగులో ప్రభాకర్ని నడవటానికి నీకు వందనాలు నీ వాకి నన్ను ప్రభావ వెలిగింప వందనాలు నీకు ఎక్కువ ప్రభా ను ఆదరించే దేవుడిగా ఉన్నావు అయ్యా తండ్రి బలపరిచే దేవుడుగా వందనాలు అయ్యా తండ్రి నేను ఎప్పుడు అంతమవుతుందో తెలవదు అయ్యా తండ్రి నేను ఇంత భయంకరమైన పరిస్థితులు ఉండగా ప్రపంచం అంత తండ్రి ఒక గుడ్డిలో ఉంది ప్రభా తండ్రి అంత గుడ్డిచున్నా గొడవ సభ నీ వీళ్ళైనా మాకు తండ్రి నేను ప్రత్యేకంగా నా జీవితంలో చేసిన ప్రతి బట్టి అయానికి సుతించి కానీ ఫస్ట్ నన్ను ప్రభావ తండ్రి నేను కంటి కా కంటికి విధానం బట్టి నీకు ఎంతో వందాలు అయా నేను సృతించి కానీ ఫస్ట్ మేము వచ్చిన కార్యం బట్టి అయా తండ్రి మరొకసారి నీకు వదనాలు నీకు స్థుతులు తెలుస్తూ గొప్ప తండ్రి నిన్న రక్షణ ఇచ్చి తండ్రి గొప్ప తండ్రి నేను నిరీక్షణ ఇచ్చావు నేను నా నా తండ్రి నా తండ్రి తోటి అయ్యా నా ప్రభుతో నేను సదాకాలం ఉంటానని అయ్యా తండ్రి నేను నా కోరిక గొప్పదేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా తండ్రి ఎంత సత్యము ప్రభావ ఎంత తండ్రి నాకు నా మాటలు మీరు చెప్పారు నేను నేను వచ్చినప్పుడు నువ్వు వలే ఉంటానని నేను చూసినప్పుడు అయ్యా తండ్రి ఆయన గొప్ప నిరీక్షణ గొప్ప వాగ్దానాలు ఇచ్చారు ప్రభావ ఒకసారి తండ్రి వీటన్నిటి బట్టి అయా నీకు వలనాలు నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ నువ్వు గొప్ప నువ్వు ఇచ్చిన మేము వచ్చిన విధానాన్ని ఒకసారి న్యాసం చేసుకుంటూ అయ్యా తన ప్రభుని వాళ్ళు నా ప్రభురక్షకుడు తిరిగి లేచి దినముగా న్యాసం చేసుకుంటూ నా ప్రభురక్షకుడు తండ్రి జయ తల్లి మరణం నుంచి జయించాడని అతని ప్రధాని వండు నేను ఆరాధించి ఆరాధన పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వోన్నతుడ సర్మాధికారి మా కృప మీ దేవదేవా వందనాలు చెల్లించుకుంటున్నాం జీవం వలదేవా నిన్న నేడు నిరంతరం మీ కరెక్తిగా ఉన్నదేవా అయ్యా తండ్రి ప్రభునమ్ మీ ప్రేమ మీ కృప మమ్మల్ని కాపాడుతూ నాయన ఈసయ్య తండ్రి ప్రభా మేలు తండ్రి ప్రభా ధ్యానిస్తే తండ్రి ప్రభా నాయన ఈశ్వరజ అవి తండ్రి వర్ణించలేనివి ఆశ్చర్య కార్యములు ప్రభు నాయన మేము చేసిన పాపాలకు ఆయన ముఖ్యంగా నేను అయ్యా మీకు విరోధంగా పాపాలు చేసి అన్నరకానికి పోవాల్సిన దారిలో నేను వెళ్తున్నప్పుడు ఆయన కేవలం నాయన మీరు ప్రేమతో తండ్రి ఆశ్చర్యమైన వెలుగులోకి నన్ను నడిపించినారు ప్రభా నైనా మీకు వందనాలు ఇస్తూ తరలి తండ్రి ఆ చీకటిలో వెళ్లకుండా తండ్రి సహాయం చేయమని తండ్రి నాయనా మీ ప్రొటెక్షన్ దయచేయమని ఇంకా నువ్వు సహాయం చేయమని వేడుకొని తింటున్నాం తండ్రి ప్రభా ఈ ఆదివారం కాల సమయం మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం సహాయం చేయండి ప్రభావ తోడుగా నిడుగా ఉండండి బలపరచండి తండ్రి ప్రభ నాయన అనేకులు తండ్రి ప్రభాయ తండ్రి ప్రభా ఇంకా చీకటిలోనే ఉంటూ తండ్రి మీకు ఆయన వ్యతిరేకంగా వ్యతిరేకమైన దిశలు ప్రయాణిస్తున్నారు ప్రభా ఆయన యువనులు వృద్ధులు చిన్నపిల్లలు తండ్రి ఏ తండ్రి ప్రభ నాయన మీ వైపు తిరగడం లేదు ప్రభా ఆ వారికి నాయన అవకాశంలో దయచేయండి ప్రభా మర మనసు దయచేయండి ప్రభా అంత్య రాకడకు సమీపించి ఉన్నాం ప్రభా కాబట్టి యథార్థత నిష్కాపుటంగా జీవించే వారుగా ఉండేటప్పుడు మాకు అందరికీ సహాయం చేయమని వేడుకను చూస్తున్నాం తండ్రి నాయన ఇచ్చి ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తల్లి మీకు వందనాలు ఇస్తూ తెలిస్తూ ఉత్తరాలు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని సమర్పిస్తున్నాకం ఏంటంటే ప్రేమ కలిపి రాజా మీ పాదాల కందనాలు స్వతురస్తు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా నన్ను కూడా ప్రేమించి అయ్యా మీ యొక్క మీ కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి అయ్యా మిమ్మల్ని స్థితించడానికి మిమ్మల్ని నా నూటిని తెరిచిన కృపకై నేను కొన్నాడు నమ్మకం ఏందేవా అవును తండ్రి నేను మీకు విరియతున్నాయి అయ్యా శత్రువుగా అయ్యా నమ్మకం అయ్యా మీ యొక్క హృదయాన్ని మీ యొక్క మనసును గాయపరిచినవన్న తండ్రి అయ్యా జీవితాన్ని అయ్యా నమ్మకం ఏం తండ్రి శాప భవిష్ఠమైనటువంటి జీవితం నమ్మకం నిత్య నరకానికి పాత్ర అయ్యా అక్కడి నుంచి కృపను గ్రహించినాడు నా జీవితంలో మీరు చూపినటువంటి ఆ యొక్క ఊరిమి అయా ఆ యొక్క దిగు సాంతంలో కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయా ఎవరు ఊహించలేని ఎవరు దేవ గ్రహించలేనటువంటి గొప్ప ప్రేమ తేటి తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క కృపను బట్టి మీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా ప్రేమికులకి తండ్రి మీకు ఏమని పెంచగలం దేవా పుట్టివాడిన తండ్రి పుణికుమైన వాడిన దేవా నమ్మక ఏంటండి ఏ మంచి లేని వెన్న తండ్రి ఏ యోగ్యత లేనివన్నదేవా అయ్యా పెట్టు పురుగులు ఎన్నలేవా మిరీవన్న తినటువంటి కృపకైనా కొందనాలి తండ్రి నమ్మకైందేవా మీకు మంచితనానికి మీకు కొందనాలు తండ్రి అయ్యా నమ్మక ఏంటండి నా జీవితం పట్ల నా పట్ల తండ్రి మీరు అయ్యా కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశాలు అయా ఆ యొక్క తలంపులకై మీ కొందండి అయ్యా నాకు నా జ్ఞానానికి మించినవి తండ్రి అవి అయ్యా నమ్మకం ఏంటండ్రి అమ్మ బుద్ధిని తండ్రి గ్రహించలేనిటువంటి వాడిన దేవా అయ్యా గొప్ప కలంపులు జీవితం ఎట్లా నా కొరై మీరు కలిగినందుకే పాటుగా అయ్యా మీ మహిమలో నన్ను కూడా చేర్చే వాళ్ళని ఏం తండ్రి రాజులేని ఆది గుంపులో ఉంచే వాళ్ళని కోరినటువంటి ఆ యొక్క ప్రేమకే మీ కొద్దిగా ఎంత వాళ్ళ దేవా ఎంతగా ప్రేమించబట్టాన్ని కానీ ఇంతగా కృప చూపట్టాన్ని కానీ నేను యోగ్యున్ని కాదు తండ్రి అయ్యా నమ్మకం దేవా నా ఇల్లు మీకు కలిగినటువంటి ఆ యొక్క నమ్మకత్వం ఆ యొక్క విశ్వాసతను తండ్రి అయ్యా నమ్మకేం తండ్రి దేవ కోట అనుకోట్ల దూతులు పరిశుద్ధుడు పరిశుద్ధులను పొగడు మీరు అయ్యా నమ్మకం ఏంటండ్రి నా కొరకు తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి చేసినటువంటి ఆ గొప్ప బలియాగం కొరకాయ కర్చినటువంటి రక్తానికి కొద్దు అయ్యా నన్ను కడిగి శుద్ధం చేసిన పొరపకాయ కొంత చెల్లించుకుంటున్నాను తండ్రి రోజు మీతో కూడా పలోకంలో ఉంటుంది అన్నటువంటి నిరీక్షణ నాకు కూడా ఇచ్చినందుకై కొద్ది నా చెల్లించుకుంటున్నాను తండ్రి రంగిలిగిన రోజా మహిళలిగిన తండ్రి అయ్యా ఒకటి వాడిని నేను ఒప్పుకుంటున్నాను జాతకా నేను అయ్యా నమ్మకం ఎంత మిమ్మల్ని శుద్ధిస్తూ మిమ్మల్ని కనపరుస్తూ అయ్యా నమ్మకం ఎంత నా జీవితంలో కోటగా ఆశ్రయంగా దుర్గంగా తండ్రి నమ్మ దగ్గర ఉండి నడిపించిన కృపకైనా కొందాలు చూపించుకుంటాను అయ్యా నమ్మకం ఎంత ఉం కలిగింది రాజా మీరు చూపిన ప్రేమకు మీరు చూపినటువంటి ఆ కృపకు మీ యొక్క మంచితనానికి నేను ఏమీ అర్పించలే ఏమీ లేని వాడిని దేవీ వాడిని నేను ఈ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభుని సక్రిస్తూ వారు పరిస్థితులు మృతుమాలి వేరుకొని ఉన్నాను తండ్రి సార్ మీరు ఆద్ర స్థూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడేవ మా ప్రియపర్లపతి తండ్రి మీ ఘనమైన నామాను స్కృతులకు స్తోత్రం అయినా పరిశుద్ధులకు ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సూర్యశక్తుల కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్న మమ్మల్ని సజ్జలకు పెట్టుకున్నారనైనా దివరాత్రులు కాచి కాపాడు దేవ కృపడానికి వన్నాలు ఇస్తే ప్రభావ ప్రభా మీరు మాత్రం మాట్లాడుతున్నారే నీకు వన్నాను ప్రభావన ప్రభా ఈ వాత్య అనుసరమైన జీవితం మాకు అనుగ్రహించడం ప్రాధిస్తాం దేవా నా దేవ ఇత సమాపించి అంచులే ఉంటుందిగా జీవించాలి ఆయన మీకు నీతిని కట్టెంచాలి మీరు మా ధ్యానం దాన్ని నటించిన దయచేసి ఈ వాత్యం స్వీకరించాలని ప్రకారం మీద జీవించాలని సాయపడడం ప్రార్థిస్తాం దేవా నాదే ఆ రీతిగా ప్రభావ ఆర్థిక వ్యవస్థ రెస్టోర్ చేయడం ప్రాధిష్టం లేదా మీరే గొప్ప ఉద్యోగస్తున్న ఉద్యోగం పోతుంది ప్రభావ ఉద్యోగ స్థలంలో ప్రభావ మీరు ధన విద్యం అనుగ్రహించిన మీరు మహిళ ప్రాధిష్టం దేవా నా ప్రభావ దేవ ప్రతి ఒక్కరు వైరస్ ప్రార్థం ప్రతి గిడమే కాక స్వస్థపరచండి మంచి ఆరోగ్యం కనికరించని కృప చూపించండి ఆ కరు శిల్లైనా మీరు పొందిన గాలిలో స్వస్థత స్వస్థపరచండి వైరస్ గడ్డించిన ప్రభావ మీ కృపడమే జ్ఞాపం చేసుకున్నా కనికరం చూపించడం ప్రాధిష్టం వాళ్ళకి మంచి ఆరోగ్యం అయితే స్వస్థపరి రక్షణ నడిపించడం ప్రాధిష్టమైన నా దేవ నా ప్రభ అదేవిధంగా ప్రభావ విజయపేట విజయపేద మీద తాకిన ప్రభావం మంచి ఆరోగ్యం దేవుడి ప్రతి అనారోగ్యాన్ని కట్టించాను ప్రభావతి కాల్చి శక్తులు కాల్చి సంపూర్ణమైన ఆరోగ్యం బెడలు దేవుడి కళ్ళు రక్తాలను సంపూర్ణ కుటుంబం తన పిల్లలు ఆశ్రయించు ప్రభావం చేసే పనులు తోడుండండి కూడా జ్ఞాపం చేసుకుని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేసి మీకు జీవించండి ధాన్య జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను స్వచ్ఛపరిచి సంపూర్ణమైన శక్తులను నడిపించండి కొత్త సాక్షులుగా నిలబెట్టుకోవడం ప్రార్థిష్టం నాకు ఎంతమంది ఒక పేరులో పాల్గొన్నారు ప్రతి ఒక్క బిడ్డను తాకడే ప్రభావం బలపరచండి వాళ్ళ కుటుంబాలు ఆశీర్దించి రావాల్సిన నిలుదేండి సత్యంతో మంచి ఆర్గ్యం దేవుడి కుటుంబం ఇంకా జీవితం ఇంకా అంచెల నుంచి ఎదుగులాగా సహాయపడండి ప్రతి బిడ్డను తాకి స్పష్టపరిచిక్షన్ దయచేసి వాక్యం ప్రమాదాలు మీరు భద్రపరచుకొని వాక్యాన్ని జీవితం జీవించాలని సహాయపడండి ప్రతి ప్రార్థన కనిగి చేయాలి విశ్వసిస్తున్నాం ప్రభావి పరిశుద్ధే మీకు వర్ణాలైనా కరోనా కలగ తండ్రి మీకు తెలుసు ఇక దర్శన కాలం అంతా మనసుకెళ్ళి కాపాడి సజలెకలు పెట్టి నూతన దినం మా తండ్రి మీకు ప్రభు అయితే మీరు మతి ఇచ్చినారు మనసు గణపరించలాగా అలాగే కల్వరిశిల్లో ప్రభు మీరు మీ యొక్క బలియాగంగా మాకు అర్పించే మా పాపం నుంచి శాపంల నుంచి రోగం మాకు మెడలు కల్పించినారు తండ్రి మీ బిడుగుగా స్వీకరించినారు పరిశుధాత్మ అభిషేకం అనుగరించినారు కృపావరలు ఆత్మ ఫలాలు అనుగరించినారు వాళ్ళు ఒక జ్ఞానాన్ని అనుగరించినారు మీకు ఎంతో బాగా ఇప్పుడు ప్రభు మీ నీతి సత్యను ప్రకటించలాగా నీ సేవకులుగా తయారు చేసుకున్నారు కాబట్టినైనా ఎన్నెండి మళ్ళీ నిర్మాణం పట్టుకుని నడిపిస్తుంది మీకు ఎంతో బంధనాలు అనేక ప్రాంతాలలో వెళ్తుండగా మీరే నడిపిస్తుంది మీకు ఎంతో బంగనాలు ప్రభావితి చీకటి దురా అందకార శక్తుల నుంచి విడుదలకి విడుదల కల్పిస్తుంది మీకు ఎంతో బంధనాలు ముఖ్యంగా తండ్రి ఇక్కడ వైరస్ బాధితుల గురించి నేను ప్రార్థిస్తుండగా వారికి మీరే మీరు ఇస్తున్న తండ్రి మీరు తప్ప ఎవరు లేరు అన్న ఆ యొక్క విశ్వాసాన్ని అనుగ్రహించి స్వతలు కుటుంబంలో ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ యొక్క విమాన త్వరగా ఉంది ప్రభా మమ్మల్ని అందరినీ మీరు విమర్శించుకుని లోకం నుంచి తీసుకెళ్తారని మేము నమ్ముతున్నాయి అధినంత వరకు కనిపెట్టుకుంటుండగా అనేక దాన్ని స్వీకరించేలాగా దాని ప్రకారంగా జీవించేలాగా సహాయపడండి ప్రతి బ్రదర్ మీ సిస్టర్ మీ కుటుంబీకులను ఆశ్రయించండి వారి పిల్లలను ఆశ్రయించండి ఈ యొక్క యువత సమాజ చివరి భాగంలో మేము ఉంటుండగా ఏ రీతిగా మీ అంగీకారంగా ప్రవర్తన అంత మీ యొక్క అధికారానికి లోబడి జీవించే బిడ్డలుగా తయారు ఓ ప్రభావం మీ కొడుకు ప్రతి చోట మమ్మల్ని అందరినీ సాక్షులు నిల్లు మీ రాక రాసుకు మమ్మల్ని అందరినీ రాజకృష్ణ తండ్రి నా గొప్ప దేవ సర్వర్త నా తండ్రి మహాజనుడ మహా పరిశుద్ధుడ నా దేవ సభ తండ్రి ఈ రోజు హృదయకాల సమయం కొత్తలతో పరిశుద్ధులతో విమోచారతో కలిసి నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి గుర్తించడానికి కనపరచడానికి కొనియాడటానికి సన్పించడానికి శ్లాఘించడానికి ప్రభు నాయన ఆ యోగ్యం అయిన నాకు మీరు ఇచ్చిన ఇంతగా గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు నా దేవా నా తండ్రి మీరు చేసిన కార్యములు నాయన అవి నేను వర్ణించగలన ప్రభావ నన్న నా జీవితంలో నన్ను దర్శించిన దినాన్ని బట్టి ఇప్పటి వరకు తప్ప మీరు చేసిన గొప్ప కారణం చెల్లించుకుంటున్నాను నా తండ్రి ఆ దేవ తబ్బాయన ఎంత గొప్పగా నన్ను ప్రేమించారు నాయన ఎంత గొప్పగా నాయన నాయన కు కృపను విస్తరించారు తండ్రి తబ్బాయన దేవ మీకు ఆయన తప్పా ఏమీ తెలియని తప్ప స్థితిలో అంధకారంలో తండ్రి నాయన ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ స్థితి మన సంబంధమైన వాటి విషయాల్లో ఆసక్తి ఆలోచనలేని సమయంలో తప్పని దర్శించారు నెక్స్ట్ తప్ప నాయన తండ్రి తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నా జీవితాన్ని వెలిగించినందుకు నా ఆత్మను వెలిగించినందుకు స్తోత్రం తప్ప నీ వాక్యం వెలుగును ప్రశ్నించ చేసినందుకు చెల్లించుకుంటున్నా తప్ప యొక్క జీవ వెలుగు తప్ప నాన్న ప్రశ్నించ చేస్తున్నా స్తోత్రం నా తండ్రి నా దేవ సబ్బా ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప ఎన్నిక తండ్రి చెల్లించుకుంటున్నాను సబ్బాకి పునాది వేయబడక మునితే నా తల్లి గర్భంలో నేను రూపింపడక మన మునిపే నేర్పరచుకున్నారు తండ్రి నీకు ప్రత్యేకపరచుకున్నారు మీరు స్తోత్రం నా తండ్రి సబ్బా ఆ గొప్ప స్వాస్థంలో తండ్రి ఆ నిత్య రాజ్యంలో సవ్వా నాయన అమూల్యమైన మీ ఆశీర్వాదాలు గొప్ప ఆశీర్వాదాలు అంటే అమూల్యమైన వాగ్దానాలు అంటే నేను పొందాలనే తండ్రి ఆయన చేసిన తన గొప్ప మీ కుమారుని రాజ్యం చేసినందుకు మా తండ్రి దాని కొరకైనా మీరు చెల్లించిన క్రయాన్ని పట్టించుకోవచ్చు ప్రభావ ఆయన వల్ల ఆయన ద్వారా ఆయన రక్తం నాకు తను విమోచించారు గొప్ప పాప క్షమాపణ దైతే మా తండ్రి నీతి మంత్రిగా జీవితం విమోచించారు శరీరం నుండి ధర్మశాస్త్రం నుండి శాపము నుండి ఆయన మరణము నుండి సమాధి నన్ను విమోచించారు తండ్రి మీకు వేళ చెల్లించుకుంటున్నాను నా దేవ సభ రక్తంతో ఆయన యొక్క తండ్రి నన్ను సంధి చేసినందుకు ఆ యొక్క తండ్రి నా స్థానంలో తండ్రి ఆయన ప్రభ నా శిక్షను ఆయన అనుభవించుకున్న మా తండ్రి నేను శిక్షకు పాత్ర నా దేవ నా తండ్రి ప్రభు మీకు గాను తవ్వ మీ ఎడలా విరోధ భావం కలిగి మీకు శత్రువుగా దీవిస్తున్న తవ్వ మీ కుమారుడు ద్వారా నా నన్ను తవ్వ మీతో పాప మెలిగిన ఆయన నా కొరకు పాపం దేవుని మీ తేనూ చెల్లించుకుంటున్నాను నా తండ్రి మేము హెచ్చిస్తున్నాను గనపరుస్తున్నాను కొనియాడుతున్నాను నా దేవ నా తండ్రి ప్రభు నన్ను ప్రభు పరిశుద్ధులు గాను నిర్దోషులుగాను మెరుపొరాలి గాను నిందా రైతును గాను గట్టగలిగిన ఆ యొక్క ఆయన తరపు కార్యం చేసేటప్పుడు చూస్తూ చెల్లించుకుంటున్నాను పునరుత్నంలో నాకు కొలు పాల్పో దయచేసిన ఆయన స్కృతుల్లో లేచి విషయం ఆది సంబూతుడిగా ఉన్నందుకు సర్వము నాకు ఆయన అయినందుకు చెల్లించుకుంటున్నా తండ్రి నా దేవ నా ఈ యొక్క జీవితంలో గొప్ప ఇచ్చిన గొప్ప మహిమ యొక్క నిరీక్షణను తట్టుకొని చెల్లించుకుంటున్నా నేను కూడా అటువంటి పునరుస్థానమే పొందుతానని గొప్ప నిరీక్షణ ఇచ్చాను తండ్రి మీకు తండ్రి ఈ పాపిలి పడిపోయిన వాడిని ప్రభావా అంధకార్య జీవితంలో తండ్రి నేను చేసే కార్యం ఎంత గొప్పది ప్రభావ నేను వర్ణించగలను నేను ప్రభా అని చెప్పగలను తండ్రి నా జీవితకాలం సరిపోతుందా ప్రభా దినంతీవిత కాలం అంతా ప్రభావ మిమ్మల్ని ఆరాధించినట్టు సరిపోవాలంటే గొప్ప కార్యం మనం ఆయన చేశారు ప్రభా తండ్రి మీ కృపణం ఈ నరములో మీరు చేసిన కార్యముల బట్టి ఆరాధిస్తున్నాను హెచ్చరిస్తున్నాను నాకు చాలా దేవుడుగా ఉంటుంది అగ్ని స్తంభముగా మేఘ స్తంభం గా ఉంటుంది లోక యాత్ర నడిపిస్తున్నాను తండ్రి మీరే నా చేయి కట్టుకుని నడిపిస్తున్నారు తండ్రి ప్రతి విషయంలో ఆయన ప్రతి యొక్క క్రమందు ఇబ్బంది కష్టమందున నష్టం అందులో ప్రభావా చాలా దేవుడుగా ఉంటుంది ప్రతిసారి నన్ను లేవనెట్టు బలపరుస్తూ తండ్రి చెక్కుతూ ప్రభావ తండ్రి నా యొక్క పాత్రకు తగినట్లుగా తండ్రి మీ యొక్క నన్ను మోనలు చేసుకుంటూ నడిపిస్తున్నున్నాను ప్రభావ తండ్రి మేలు చేస్తే తండ్రిని నేను మీకు ఏం చెల్లించగలను ఆయన రక్షణ పాత్రలు వేసుకొని నా స్థుతి ఆరాధన నా నా రక్షకులైన వేసుక్రీస్తున్న ఆ మమ్మనే మీకు సమర్పిస్తున్నాను నా తండ్రి ఆమె చిన్న బెనడీ జరిగింది సదాకాలం తోడే అందరు ఒక్క నిమిషం Okay. Sam, you lead in prayer. All of us will pray for uh, Vijay once. Sam? Yeah, yeah. Vijay Gurinder, and then no. తయారు చేయమనుకోరాడు ఉన్నాడు బర్లో తండ్రి నమ్మ దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు నీకు ఎందుకు తెలుస్తున్నాము తండ్రి నేను ఇప్పుడు దాకా ఆరాధన మాకు సహాయం చేసినందుకు నీకు ఎంతో వన్నాను ప్రభా ప్రత్యేకంగా తండ్రి నేను విజయ్ కొరకాయ ప్రార్థిస్తూ తండ్రి నేను నేను ఆరాధించి ఫోన్ చేస్తున్నాము తండ్రి నేను ఏమన్నా బట్టి ప్రభా తన జీవితంలో ప్రభా నీ కొరకాయ ప్రభా తండ్రి వాడబడుతున్న విధానం బట్టి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి అయ్యా నువ్వు చేసిన బట్టి నీకు ఎంతో తండ్రి నేను నరకం నుంచి గొప్ప దేవుడు ఉన్నావు తండ్రి నేనా ప్రభా విమోచన కార్యము తన జీవితం బహు గొప్పది దాని విషయంలో మేము విశ్వస్తూ నమ్ముతూ అయ్యాన్ని స్పృతించి కనిపస్తూ తన జీవితంలో ప్రభా నువ్వు చేసిన లెక్క లేని నేళ్లు బట్టి నీకు ఎంతో వననాలు నీకేస్తృతం ప్రత్యేకంగా తండ్రి నేను ఈ సమయంలో తనకున్న అనారోగ్యం స్థితిని బట్టి అయ్యా తండ్రి నీకు నేనా ఎంతో వననాలు నీకేస్తృతం జిల్లుస్తున్నాం అయ్యా తండ్రి ఈ అనారోగ్యంలో ప్రభా నేనా మీరు ఏ ఏ విషయంలో తనతో మాట్లాడుతూ వచ్చారు ఈ నమ్మకత్వం తండ్రి ఏ విషయంలో ఏ కోణంలో ఆయన జీవితం సూచించాలని ఆశపడుతున్నారు ప్రభా తండ్రి ప్రభా ఆయన జీవితంలో ఏ కోణంలో ఎలాంటి విశ్వాసాన్ని మీరు తండ్రి తండ్రి ఎక్సర్సైజ్ చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారు మాకు కూడా తండ్రి నేను ఆయన విషయంలో ప్రార్థన చేయడానికి ప్రభావ తండ్రి విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి అయ్యా తండ్రి నేను ఏ రీతిగా మాకు తండ్రి అలాంటి అవకాశం ఇచ్చి తండ్రి అలా ప్రార్థన చేయడానికి